అమీచ్రాృతరాష్ట్రస్య పుత్రే సహావని పాళసై భీష్మో భీష్మోద్రోణ సూతపుత్రస్తా దీయైరోధముఖ్యై ఇది ఈ శ్లోకానికి చక్కటి అవతారిక దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు శంకరుడు ఏభ్యో మమా పరాజయాశంకాసీత్ సా అపగత అర్జును భయమైతే వేసింది కానీ ఒక లాభం కలిగింది ఏమిటంటే ఈ భగవద్గీత ఈ చర్చ మొదలుపెట్టే ముందు ప్రథమాధ్యాయంలో మేము నెగ్గుతామా లేకపోతే కౌరవులే నెగ్గుతారా అనే ఒక శంక ఉండే యుద్ధంలో జయాపజయములు దైవాధీనములు పూర్వం వాళ్ళు పక్కన యుద్ధాలు అలా చేసేవాళ్ళు మనమే నెగ్గుతాము నిశ్చయం ఏం లేదు ఎదరవాడు నెగ్గచ్చు టెన్నిస్ మ్యాచ్ లాగే వీడైనా నెగ్గొచ్చు వాడైనా నెగ్గొచ్చు అస్తమానం ఒకడే నెగ్గుతారనే రూల్ ఏమీ లేదు సో కాబట్టి అర్జునుడు ఆ విధంగా పెద్ద యుద్ధలే యుద్ధవీరుడే అయినా ఏమో యద్వా జయేమదివామో జయేయు అన్నాడు మేము నెగ్గుతామో లేకపోతే వాళ్ళేమమ్మ మాపై విజయాన్ని సాధిస్తారేమో అని ఒక శంక ఉండే ఇప్పుడు ఆ శంక పోయింది భయం వేస్తోంది కానీ ఆ డౌట్ అయితే పోయింది ఎవరి నుండి మేము పరాజయమును పొందుతాము అనే ఒక సందేహము నాకు ఉండేనో ఆ శంక తొలగిపోయినది ఒక లాభం ఒక లాభం ఓ లాభం ఒకటి వచ్చింది ఇప్పుడు ఇల్లు కాలిపోతే కాలిపోయింది కానీ ఏదో ఒక దోషం ఒకటి తొలగిపోయిందని ఏదో ఒకడు సంతోషించినట్టుగా ముందు తను కళ్ళు తిరిగి పడిపోతే పడిపోయాడు కానీ ముందానికి ఓడిపోతామేమో అనే భయం అయితే పోయింది ఎందువల్ల ఎంత ఎందువల్ల ఎందువల్ల అంటే ఈ శ్లోకం అమీ ఇచ్చ అమి అంటే ఇదిగో వీళ్ళే అమీ అంటే వీళ్ళు అని అర్థం అసౌ అము అమీ వీళ్ళు ఎవళ్ళు వీళ్ళు ధృతరాష్ట్రస్య పుత్ర ధృతరాష్ట్ర మహారాజు యొక్క కొడుకు వంద మందే ఇదంతా కూడా ద్వేషభావంతో జరుగుతున్న యుద్ధం కురుక్షేత్ర సంగ్రామము అంటే అన్నదమ్ములు కజిన్స్ ఒకరినొకళ్ళు వెతిక కొట్టేసుకుంటూ ఉండడం అది కురుక్షేత్ర సంగ్రామము అంటే అది ఇప్పుడు మనకి దేశంలో ఈ రకమైన కురుక్షేత్ర సంగ్రామాలు మీకు పెద్ద సైజులోనూ చిన్న సైజులోనూ కనబడుతూ ఉంటాయి ఇప్పుడు చిన్న సైజు అంటే లాగా కుటుంబం ఉంటుంది ఏదో తండ్రి నలుగురు కొడుకులు ఉంటారు ఆ తండ్రి బతుకుండగానే లేకపోతే తండ్రి పోయాడు తల్లి బతుకుండగానే ఈ నలుగురు కొడుకులు రెండు పక్షాల కిందో మూడు పక్షాల కిందో అయిపోయి కొట్టేసుకుంటూ ఉంటారు ఎవలాడేసుకుంటూ ఉంటారు అప్పుడప్పుడు ఆడపిల్లలను కూడా తమ పక్షంలో చేర్చేసుకుంటారు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారనుకోండి వీళ్ళ ముగ్గురు వీళ్ళిద్దరు రెండు పక్షాలే కొట్టుకుంటూ ఉంటారు కదా ఆడపిల్లలను కూడా ముగ్గురులో ఇద్దరు ఓ పక్షం ఇంకోళ్ళు ఇద్దరు ఒకళ్ళో పక్షం ఎవలాడేసుకుంటూ ఉంటారు కొట్టేసుకుని తిట్టేసుకోవడం కోర్టు తెలుపుతూ ఇలాంటి కురుక్షేత్రాలు కుటుంబాల్లో నడుస్తూ ఉంటాయి తర్వాత మీకు రాజకీయ వ్యవస్థలో కూడా ఇటువంటి కురుక్షేత్రాలు బ్రహ్మాండంగా నడిచిపోతూ ఉంటాయి వాళ్ళందరూ ఒకప్పుడు ఒకే పార్టీలో ఉండేవాళ్ళు అందరూ అందరూ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఇప్పుడు వేరు వేరు పార్టీల్లో ఉండి ఒకళ్ళు ఒకళ్ళు గట్టిగా కొట్టేసుకుంటున్నారు చూసారా ఒక పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే సేమ్ పార్టీ కొత్త పార్టీ ఏమీ లేదు మీకు నిజంగా కాంగ్రెస్ కంటే భిన్నమైన పార్టీ అంటే బీజేపీ అనే చెప్పాల్సి ఉంటుంది అది బీజేపీ జనసంఘ నుంచి వచ్చింది ఆ జనసంఘ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు ఓ అలగు పార్టీ కా అదొక్కటి మినహాయించి మిగతా అన్నీ కాంగ్రెస్ పార్టీలే స్వతంత్ర పార్టీ కాంగ్రెస్ నుంచి వచ్చిందే అన్నీ కాంగ్రెస్ నుంచే వచ్చాయండి సో కానీ ఒకరినొకళ్ళు ఏదో వేర్వేరు పార్టీలు తొలగించి వేరువేరుగా ఉన్నారా అన్నంత గట్టిగా కొట్టేసుకుంటూ ఉంటాం ఈ కురుక్షేత్ర సంగ్రామం ఎలక్షన్ ఇదే బిద్దు కురుక్షేత్ర అనివే ఈ కురుక్షేత్రంలో ఏటవుతుందంటే ద్వేషం ఎక్కువ ఉంటుంది రామరావణ యుద్ధంలో యుద్ధం యొక్క గొప్పతనం ఎక్కువ వర్ణించారు కానీ ద్వేషం ఇంత ఉండదు మీకు ఈ కురుక్షేత్ర సంగ్రామంలో ఉన్నంత ద్వేషం మీకు రామాయణంలో ఉండదు రామాయణంలో ఆ ఎమోషన్స్ అంతా ఎక్కువ ఉండదు రామాయణం సాత్వికంగా ఉంటుంది మహాభారతం రాజసంగా ఉంటుంది రాజస తామసాలు ఎక్కువగా మహాభారత యుద్ధంలో మనకి రామాయణంలో సాత్వికంగా ఉంటుంది యుద్ధం అన్నీ సాత్వికంగానే ఉంటాయి వెరీ ఇంట్రెస్టింగ్ ఎనీవే ఈ ధృతరాష్ట్రుని యొక్క కొడుకులు అంటున్నాడు మా అన్నలు మా తమ్ముళ్ళు అండవు ధృతరాష్ట్రుడు కొడుకులు ధృతరాష్ట్రులు ఎవడు పెదనాన్నగారు కదూ అదేమీ లేదు ఇంకా కొడుకులు ఏమండి మేము వేరు వాళ్ళు వేరు అస్మదీయ అస్మదీయులు తస్మదీయులు అని ఈ తస్మదీయులు అని తెలుగు సాహిత్యంలో ఎవడో మొదలుపెట్టారు కానీ అది పాడిని వ్యాకరణం ప్రకారం అది కరెక్ట్ కాదు ఎందుకంటే అస్మశబ్దం ఉంది తప్ప అస్మశబ్దానికి ఆపోజిట్ మీరు చెప్పాలంటే తబ్దం ఉంటుంది తదీయులు అనాలి తదీయులు అస్మదీయులు తదీయులు అస్మదీయులు అంటే మా వాళ్ళు తదీయులు అంటే వాళ్ళ వాళ్ళు తత్ అంటే వాళ్ళు వాళ్ళు తదీయులు అనాలి కానీ మీకు అస్మదీయులు తస్మదీయులు అంటే కానీ ఆ బ్యాలన్స్ కుదరదు దానికి ఆ రై కుదరదు అందుచేతనే ఎవడో కవి తెలుగు కవి అన్నాడు సంస్కృతం పండితులు ఇలాంటివి అనరు ఎందుకంటే వాళ్ళకి ఆ పాణిని అలా ప్రత్యక్షం అవుతూ ఉంటాడు ఎప్పటికీ సంస్కృతం వాళ్ళు అనరు తెలుగు వాళ్ళకి పాణిని తెలియదు పాణిని ఆయన ఒక ఆయన ఉన్నాడని కూడా తెలియదు పాణిని వాళ్ళు అర్థంగా అది చేతనే ఏమంటారో తెలుసునండి తెలుగు వాళ్ళు ఈ తెలుగు పండితులు యూనివర్సిటీల వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏమంటారు పాణిని మాకు ఇంట్రెస్ట్ లేదనమాట ఇంట్రెస్ట్ లేకపోవడం కాదు వాళ్ళకి రాదు పాణిని నువ్వు పాణిని చదివితే ఇంట్రెస్ట్ ఉంటుందో ఉన్నదో తర్వాత చదివి ఇంట్రెస్ట్ లేదండి కాదు అసలు పాని డే రోల్ నో పాణిని అంటే అది మేము రోల్ ఫాలో పాణిని డే రోల్ నో పాణిని సో ఎనీవే సో అస్మదీయులు అనేది కరెక్ట్ ప్రయోగం అస్మదీయులు అంటున్నారు అంటే మావాళ్ళు తదీయులు అంటే ధృతరాష్ట్రుడు కొడుకులు వాళ్ళు అప్పుడే డివిషన్ తర్వాత అదొక లక్షణం మీకు అర్జునుల్లో కనపడుతుంది ఇంకో లక్షణం ఉంది దీంట్లో ఈ శ్లోకంలోనే భీష్ముడు ద్రోణుడు భీష్ముడు అంటే ఎవరు ఏకవచనం పెట్టేసి భీష్మహానేసుకున్నాడు ఏకవచనం ఏకవచనం అంటే పెద్దవాళ్ళని ఇప్పుడు తాతగారు ఉన్నారనుకోండి తాతగారి పేరు సుబ్బన్న గారు అనుకోండి సుబ్బన్న అన్నారనుకోండి మీరు ఈ మానవుడు సుబ్బన్న అన్నాడు అనుకోండి అది మర్యాద అమర్యాద అమర్యాద అదే ద్రోణుడు ఎవరు ద్రోణుడు గురువు గారు ద్రోణాచార్యుడు అనాలా లేకపోతే ద్రోణుడు ఎలా అనకూడదుగా సో ఇప్పుడు ఈ శ్లోకం ఎవరు ఎక్కడి నుంచండి కాళిదాసు కాళిదాసు అంటే మేము మేనత్త కొడుక మేనమావ కొడుక మహాకవి కాళిదాసు అన్నారా కానీ అది అలా అంటారు పెద్దలు అలా అంటారు నువ్వే పెట్టేవాళ్ళు కాళి చేసింది అనివే సో అలా మాట్లాడుతున్నాడు చూడండి అర్జునుడు ఓవైపు భయపడుతూనే ఉన్నాడు ఇంకోవైపున ఆ శత్రుమిత్ర భావం చాలా గట్టిగా ఉంది అంచేతనే శ్రీకృష్ణుడు నీకు సన్యాసం వద్దురా నీ డ్యూటీ నువ్వు చేయమని చెప్పాడు ఇంతటి రాగద్వేషాలు పెట్టుకుని సన్యాసం పంపించుకుంటే మా ఆశ్రమం వాళ్ళ ఆశ్రమం మా గ్రూపు వాళ్ళ గ్రూపో అలా తయారవుతుంది కాబట్టి సన్యాసానికి తొందర నీ డ్యూటీ నువ్వు చేయమని చెప్పాడు ఎందుకంటే అర్జునుని యొక్క లక్షణం తెలుసు సో భీష్మోద్రోణ సూతపుత్ర అంటాడు చూడండి కర్ణుడు అండవు సూతపుత్రుడు అంటాడు కర్ణుడంటే రథసారథి సూతుడు సూతుడంటే రథసారథి స్టేటస్ తక్కువ ఈ స్టేటస్ అన్నది ఇది మహాభారతం నుంచి వచ్చిందా లేకపోతే పురాణాల నుంచి వచ్చిందా ఏమో ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు మీరే పెద్దలు ఆలోచించండి స్టేటస్ తక్కువ ఇప్పుడు మన సమాజంలో ఎలా ఉంటుందంటే కార్లో బంధువులు వచ్చాయనుకోండి మన ఇంటికి కార్లో బంధువులు వస్తే ఏం చేస్తాం మనం ఆ బంధువులందరికీ టేబుల్ మీద భోజనం పెడతాం ఆ కారు నడిపిన వాడికి నేల మీద భోజనం పెడతాం నేనేం చేస్తానంటే ఆ కార్ ఆ గృహ గృహస్థుని బట్టి ఉంటుంది మనం ఫోర్స్ చేయడానికి వేలుండదు ఆ సందర్భం కుదిరితే నేను ఏం చేస్తానంటే ఈ కారు నడిపే డ్రైవర్ వస్తుంది కదా అతను ఉదమించే శాత మూడు వందల అక్కడికి తీసుకెళ్లి ఆ పక్కన కూర్చోబెట్టుకుంటాను వడ్డించండి అంట అంటే వాళ్ళు కొంచెం ముఖముఖాలు చూసుకున్నా ఏం పర్లేదండి వడ్డించండి అని నేను ఈ మధ్య అలా ఇచ్చేస్తూ ఉంటాను ఎందుకంటే ఇంకా అలాగంటే ఆ స్ట్రాటిఫికేషన్ పెట్టుకోవడంలో న్యాయం ఏమున్నది అని నా అభిప్రాయం నేను అలా చేస్తూ ఉంటాను నాకు కొంచెం జాగిస్తూ ఉంటాను సో ఆ స్టేటస్ కాన్షియస్నెస్ ఉంది అర్జునుడికి కర్ణుడు అండవు స్వతపుత్రుడు అంటాడు అంటే కర్ణుడు క్షత్రియ వీరుల యొక్క స్థాయిలో నిలబెట్టాడు ఎంతసేపటికి సూతపుత్రుడనే నిలబెడతాడు మొత్తానికి ఈ లక్షణాలన్నీ మీకు అర్జునున్న లక్షణాలన్నీ ఆ శ్లోకంలో కనపడ్డాయి నేను అలాగే వాటిని వ్యాఖ్యానం చేశాను ప్రతిదాన్ని అంతల్లాగా కోడిగుడ్డుకి ఈకలకు లాగినట్టుగా అంతలా చూడక్కండా శ్లోకంలో ఛందస్సు కోసం ఇప్పుడు భీష్మాచార్య అన్నారనుకోండి శ్లోకంలో కూర్చోదు అది అంటే శ్లోకంలో చ ఫిట్ కాదు భీష్మో ద్రోణ అంటేనే ఫిట్ అవుతుంది సో భీష్మోద్రోణష్కర్ణ అన్నారనుకోండి ఇప్పుడు శ్లోకం మళ్ళీ పొట్టే పోతుంది పదాలు తక్కువైపోతాయి కాబట్టి ఇంకో నాలుగు పదాలు నాలుగు అక్షరాలు కావాలి నాలుగు అక్షరాల పదం కావాలి కాబట్టి భీష్మోద్రోణ్కర్ణ అంటే అది రైమ్ పోయింది మీటర్ పోయింది కాబట్టి భీష్మోద్రోణస్సూతపుత్ర అంటే ఫిట్ అయింది బహుశా ఆ కూడా ఆ కవిత్వం యొక్క సందర్భం అయ్యుండొచ్చు వాటెవర్ మీరు ఆ శ్లోకాన్ని ఎలా చూస్తే అలా చూడొచ్చు లెటర్ శంకరులు ఎలా చూస్తారు అయినా అదే ధోరణిలో పోతారు అమీచ త్వం ధృతరాష్ట్రస్య పుత్రా ఇదిగో ఈ ధృతరాష్ట్రపుత్రులు వీళ్ళు త్వాం అంటే నిన్ను ఈ నిన్ను ఏమిటి ఈ ధృతరాష్ట్రపుత్రులు నిన్ను ఏమిటి నిన్ను అక్కడ వెర్బు లేదు ఈ శ్లోకంలో వెర్బు లేదు ఆ వెర్బు ఎదరు వస్తుంది కొంచెం ముందుకు ఆ నెక్స్ట్ శ్లోకంలో ఉంది ఏమిటి విషంతి అని ప్రవేశిస్తున్నారు అంటే ధృతరాష్ట్రుడు పుత్రుడు దుర్యోధనుడు భీష్మాచార్యుడు ద్రోణాచార్యుడు కర్ణుడు వీళ్ళందరూ కర్ణుడు నిజానికి యుద్ధరంగంలో లేడు మొదటి రోజు కదా మొదటి రోజు కర్ణుడు రాడు పదో రోజు వస్తాడు భీష్ముడికి కర్ణుడికి మాటా మాట వస్తుంది భీష్ముడు ఏదో పొలమాట అంటాడు కర్ణుడిని భీష్ముడు పెద్ద ఆయన పెద్ద ఆయన అయిపోయాడు ఏదో కవచాలంలో పెట్టుకుని కూర్చున్నాడు పెద్ద వయస్సు వచ్చేసింది గొప్ప యుద్ధ వీరుడు దాంట్లో సందేహం లేదు అయినా కొంచెం పెద్ద రకం వచ్చే చేతష్టం కొన్ని ఉంటుంది దాంతో ఆ కర్ణుడిని కొంచెం చిన్న చూపు చూశాడు అంటే కర్ణుడు ఏం తాత నేనేం తక్కువ అన్నా నన్ను అలా చిన్న తక్కువ కింద నా ప్రాణాలను ఒడ్డి దుర్యోధనుడి కోసం నేను పోరాడడానికి సిద్ధపడుతుంటే నువ్వు నన్ను అలా లెక్కేస్తావేమిటి అని అన్నాడు అంటే ఇప్పుడు భీష్ముడు ఏం చేయాలి మొరేలు బూస్ట్ చేయాలి అవునవు నువ్వు కూడా చాలా దిట్టవి ఎంత తోస్తే అంత అన్నా ఆయనకు అలవాటు ఉన్న మాట ముఖాన్ని ఎప్పుడో అలవాటు నువ్వు నేర్చుకున్నదంతా కరెక్టే రా నీకు అస్త్రాలు శస్త్రాలన్నీ నువ్వు నేర్చావు పరశురాముని దగ్గర శిష్యలికణ చేశావు అన్నీ నేర్చావు నువ్వు దాంట్లో ఏం సందేహం లేదు కానీ నీకు శాపాలు ఉన్నాయి కదా నీ నేర్చిన విద్య అది నీకు సమయానికి రాదు అది వినియోగానికి రాదు నువ్వు దుర్యోధను ఇంత ఇక్కడ దాకా నువ్వే మోసుకొచ్చావు అసలు దుర్యోధున్ని ఈ పరిస్థితిలో నిలబెట్టింది నువ్వే నిన్ను చూసుకునే దిగాడు దీంట్లోకి అంటే నేను వీరుడిని కాదని నువ్వు వీరుడువే నువ్వు వీరుడు కాదని నేను అంట నీ వీరత్వము దుర్యోధను ఉపకరించి వీరత్వం కాదది అన్నాడు ఆయన సత్యమే కానీ సత్యం చెప్పే సందర్భం కూడా చూసుకోదు కొంచెం పరీక్ష వెళ్ళే ముందు ఆ నువ్వు ప్యాస్ అయినప్పుడు కదా అంటే అందమాట నేస్తే వాడిని నీరు గారిపోతాడు ఈ భీష్ముడు అలా చేశాడు అలా చేస్తే పాపం అతను చిన్న బుక్స్కున్నాడు ప్రాణాలను ఒడ్డడానికి వచ్చిన వాడిని అంత మాట అనేసేపటికి మాటా మాట వచ్చింది అలా అనేప్పటికి చిన్నపుచ్చుకునే తాత నీ నువ్వేదో యుద్ధం చేసి యుద్ధం పూర్తయ్యాక నీ సంగతి తేలియకనే నేను వస్తానులే నువ్వు విజయాన్ని దుర్యోధన మహారాజుకి నువ్వే విజయాన్ని ఇవి ఇప్పించు నేనెందుకు నీకు చేత కాకపోతే అప్పుడు నేను వస్తానులే అనేసి ధనుస్సు బాణాలు పట్టుకునే బాయ్ బాయ్ చెప్పేసి వెళ్ళిపోతాడు దుర్యోధన నుండి వెనక్కి తీసుకురావడానికి టైం లేదు అప్పుడే శంఖాలు అవి మొదలైంది అక్కడ ఇంకా ఇప్పుడు కొద్దిసేపులో యుద్ధం ముహూర్తం పెళ్లి ముహూర్తం ఇంకో పావు గంటలో ఉందనుగా ఎవడో అలిగి వెళ్ళిపోయినట్టు పెళ్లి కొడుకు కూతురున్నంతసేపు సరిపడుతుంది అలిగిన వాళ్ళు అలుగుతూనే ఉంటారని ముహూర్తం గడిచిపోతుంది కదా అలా అయింది అక్కడ వాతావరణం అలా వచ్చింది ఎనీవే వీళ్ళందరూ కూడా ఈ భీష్ముడు ద్రోణుడు కర్ణుడు లేడు యుద్ధరంగంలో కానీ ఎప్పుడో వస్తాడనమాట ఈ దృశ్యం ఇది ఒక సీన్ కనబడిపోతుంది అంటే కర్ణుడు కూడా రాబోతాడనమాట ఆ కర్ణుడు వీళ్ళందరూ కూడా ఈ కూరలు ఉన్న నోళ్ళలోకి వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతుంటే ఆయన ఆ నోళ్ళని ఇలాగ కోరలను కొరికేసి వీళ్ళందరినీ తినేస్తున్నాడు అలా కనపడుతోంది దుర్యోధ వారికి అనే మాట పెట్టుకోవాలి అదే శంకరుడు దుర్యోధన ప్రభృతయ అది దుర్యోధనులు మొదలైనటువంటి వాళ్ళు అంటే వీళ్ళందరూ మొదటి రోజు యుద్ధంలో మొదటి గంటలోనే చచ్చిపోతారని అర్థమా కాదు అది కాదు దాని టైము అన్ని కాలము అన్ని మార్పుల్ని తీసుకొస్తుంది కాలం గడుస్తుండకూడదు ఓ రోజు ఇంకో రోజు ఇంకో రోజు అలా రోజు మీద రోజు గడుస్తుంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ అందరూ ఆ కాలగర్భంలోకి వెళ్ళిపోతారు అందరినీ మింగేస్తుంది కాలం ఎవ్వడం మిగలడం ఈ యుద్ధరంగంలో నిలబడ్డ వాళ్ళు ఎవడూ మిగలరు ఎవరో నలుగు పా పాండవులు మిగులుతారు ఇటువైపు అటువైపు అశ్వత్థమ కృపాచార్యుడు మిగులుతారు ఇంకా కృప కృతవర్మ అని ఒకడున్నాడు బహుశా అతను మిగిలేడేమో ఇటువైపు సాఖ్యకి అని ఒకడున్నాడు బహుశా అతను కూడా మిగిలి ఉంటాడు ఇలాగే ఎవరో అరడదల మంది ఇటు అటు కలిపి మిగిలేరు అందరూ వెళ్ళిపోయారు సో ఈ నోళ్లలోకి వెళ్ళిపోతున్నారు వీళ్ళందరూ కూడా అని త్వరమాణా విశంతి ఇది వ్యవహితైన సంబంధ సో వీళ్ళందరూ కూడా ఈ మొదలైన వాళ్ళందరూ వాం నిన్ను నిన్ను ఏమిటి త్వరమాణా విశంతి కంగారు కంగారుగా నిన్ను ప్రవేశించేస్తున్నారు అని తరువాతి శ్లోకంలో ఉంది పరమాణాహ విశంతి అని అక్కడతో దీనికి అన్వయం పెట్టుకోవాలి సర్వే అందరూ ధృతరాష్ట్ర పుత్రులు అందరూ వెళ్ళిపోతున్నారు అంటే యుద్ధం పూర్తయ్యేప్పటికీ వంద మందిలో ఒక్కడు కూడా మిగలడు అర్థం ఇంకా ఇంకా వాళ్ళేనా వాళ్ళే కాదు సహ ఏవ సంహతాహ అవని పాల సంఘై ఈ ధృతరాష్ట్రుడికి సపోర్ట్ చేయటం కోసం దేశ దేశాల రాజులందరూ తమ తమ సైన్యాలను తీసుకుని అక్కడికి వచ్చారు ఇక కుంభమేళాకి అఖాడాలన్నీ వచ్చినట్టుగా ఈ దేశ దేశాల రాజులందరూ ఈ కురుక్షేత్రానికి విచ్చేశారు సైన్యాలతో బాటుగా ఈ సైన్యాలన్నీ ఇప్పుడు యుద్ధం చేస్తాయి ఆ రాజులు వాళ్ళ సైన్యాలు అన్నీ కూడా ఈ నోట్లోకి ఆ విరాట్ రూపుని యొక్క నోట్లోకి వెళ్ళిపోతారు ఎవ్వడు నివ్వడు ఈ అవనిపాల సంఘ సంఘములతో సహా ఆ పదము సమాస పదం కదా అది శంకరులు వివరిస్తున్నారు అవనిం పృథ్వీం పాలయంతి అవని పాలాహాం సంఘై అంటే పృథివిని పాలించి వాళ్ళు పృథివీ అంటే రాజ్యము అని అర్థం రాజ్యాన్ని పాలించే రాజులు అవని పాలాహ వాళ్ళు ఒకళ్ళ ఇద్దర గ్రూప్స్ గుంపులు గుంపులుగా వచ్చారు యుద్ధాలకి ఆ గుంపులతో సహా అందరూ విరాట్ రూపంలోకి వెళ్ళిపోతున్నారు అంటే వీళ్ళందరూ ఒకే రోజు వెళ్ళిపోతారా ఒకే రోజు వెళ్ళిపోరు ఒకే రోజు ఒకే గంటలో వెళ్ళిపోరు పద్దెనిమిది రోజుల సమయంలో పద్దెనిమిది రోజులను ఇప్పుడే సెటిల్ కాదు తర్వాత తెలుస్తుంది సో క్రమక్రమంగా వెళ్ళిపోతారు మరి అర్జునుడికి కనబడుతున్నది ఏమిటి అంటే క్విక్ విషన్ కెమెరా అన్నట్టుగా చూస్తున్నాడు క్విక్ విషన్ కెమెరా అని ఉంటుంది కెమెరా ఎలా ఉంటుందంటే ఒక మొగ్గు ఉంటుంది ఈ మొగ్గ పువ్వుగా వికసించడానికి నలభై గంటలు పడుతుంది వాడు ఏం చేస్తాడంటే ఒక కెమెరా పెడతాడు ఆ మొగ్గ దగ్గర పెడతాడు కెమెరా ఫిక్స్ చేసేస్తాడు ఫిక్స్ చేసేసి వెళ్ళిపోతాడు అది అలాగ బొమ్మలు తీస్తూ ఉంటుంది ఇప్పుడు ఈ కెమెరా ఉంది చూడండి గంటన్న తొంభై నిమిషాలు అలా బొమ్మ తీసుకునే ఉంటుంది అదేవిధంగా నలభై గంటలు ఆ కెమెరా బొమ్మ తీస్తుంది నలభై గంటలు అయ్యేప్పటికీ ఆ మొగ్గ అలా కొంచెం కొంచెం కొంచెం కొంచెం కొంచెం అలా అలా అలా వికసించి వికసించి వికసించి పువ్వు నలభై గంటలు పడుకున్నాడు అదంతా కెమెరాలో తీసి ఆ కెమెరా రీలు లోడ్ చేసి క్యా దీంట్లోకి ప్రాజెక్టులోకి ఆ క్యా ఆ రీల్ని వేగంగా తిప్పితే మీకు కనపడుతుంది ఇలాంటివి చూపిస్తూ ఉంటాను అలా స్లోగా నలభై గంటల్లో కెమెరాలో బంధించిన సీన్స్ అన్నింటినీ కలిపేసి అది టకటగగా అలా చూపించేస్తాడు నలభై సెకండ్లలో చూపించేస్తాడు నలభై గంటల దృశ్యాన్ని ఇక్కడ అలా అవుతోంది పద్దెనిమిది రోజుల దృశ్యాన్ని పద్దెనిమిది సెకండ్లలో ఇక్కడ అర్జునుడు చూసేస్తున్నాడు ఆ చూడంలో భీష్ముడు వెళ్ళిపోయాడు ద్రోణుడు వెళ్ళిపోయాడు కర్ణుడు వెళ్ళిపోయాడు వరస కూడా అదే అలా వరస పెట్టే అందరూ కూడా ఆ విరాట్ రూపంలోకి వెళ్ళిపోతారు వీళ్ళైనా మా వాళ్ళు కూడా పోతున్నారు అస్మదీయ వాళ్ళ శత్రుపక్షం వాళ్లే వెళ్ళిపోవడం కాదు ఆ విరాట్ రూపంలోకి మా యోధులు దృష్టద్యుమ్నుడు శిఖండి ఆ విరాటుడు ద్రుపదుడు వీళ్ళందరూ పిల్లనిచ్చిన పక్ష పిల్లనిచ్చిన హుమ్యానికి వీళ్ళు వచ్చారు యుద్ధానికి ద్రుపద మహారాజు కూతురు పక్షాన యుద్ధం చేయకుండా కూర్చుంటాడా కాబట్టి సైన్యం వేసుకొని వచ్చాడు ఖర్చు చేయకపోయాడు మిగల్లేడు విరాటుడు విరాటుడు కుమార్తెను అమ్మాయి ఉంది అమ్మాయిని ఎవరికో ఇచ్చారు ఉత్తర ఎవరికి అభిమన్యుడికి ఇచ్చారనుకుంటా అభిమన్యుడే వీళ్ళ కొడుక్కిచ్చారు వాళ్ళ ఆస్థానంలో వీళ్ళు సంవత్సర కాలం ఉన్నారు విరాటుడు కాబట్టి విరాటుడు కూడా పాండవుల పక్షాన యుద్ధం చేయడానికి వచ్చాడు ఆయన విడిపోయాడు ఎవడూ మిగలేదండి వచ్చిన వాళ్ళందరూ భస్మం ఆ యుద్ధం ఎప్పుడూ కూడా మధ్య పోరాటం దయాదుల మధ్య పోరాటము సర్వనాశనమును కలిగించును దీనికి భాగవతంలో దృష్టాంతం చెప్పారు వెదురు డొంకలో పుట్టిన నిప్పు అని వెదురు డొంకలో నిప్పు పుడుతుంది ఎలా పుడుతుంది ఆ వెదురు ఎండిపోయిన వెదురు గడలు ఉంటాయి అవి రాసుకుంటాయి ఒకదానికి ఒకటి హ్యాపీడీ అవుతుంది గాలికి నిప్పు పుడుతుంది ఓ నిప్పు రవ్వ పుడుతుంది ఆ రవ్వకి ఓ వెదురు ఆ ఎండిపోయిన ఆకులు వెదురు ఆకులు ఉంటాయిగా అది కొద్దిగా అంటుకుంటుంది అంటుకొని అవి ఎదురు బొంగులు అంటుకుంటాయి పచ్చిగా ఉన్న ముందు ఎండు బొంగులు అంటుకుంటాయి తర్వాత పచ్చిగా ఉన్న బొంగులు అంటుకుంటాయి అన్నీ అంటుకుపోయి ఆఖరిని అక్కడ బూడిద మిగులుతుంది ఇంక ఏమీ మిగలదు బూడిదే మిగులుతుంది అలాగా ఈ కురుక్షేత్ర సంగ్రామం అలాగా దాయాజుల మధ్య పోరు అని దాని పేరే దాయాజుల మధ్య పోరు అప్పుడప్పుడు ఈ పత్రికల వాళ్ళు కూడా మంచిగా ఈ జర్నలిస్టిక్ లాంగ్వేజ్ వాళ్ళు ఈ ఈ పేరు దాయాదుల మధ్య చెప్పరు అని హెడింగ్లు వస్తూ ఉంటాయి ఈనాడు మొదలైన పత్రికల్లో అలా దాయాదులు అంటే దాయం అదంతి అత్తి అత్త అదంతి అంటే దాయం అంటే ఆ తాత ముత్తాతల ఆస్తి దాన్ని వీళ్ళు భక్షిస్తారు దానికోసం కొట్లాడేసుకుంటారు అది దయాదులు అంటే వాళ్ళ మంచి పోరు కించ అది ధృతరాష్ట్రపుత్రులు నీలోకి వెళ్ళిపోతున్నారు ఇంకా ఎవరు వెళ్ళిపోతున్నారు భీష్మ ద్రోణ సూతపుత్ర కర్ణ అది వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు తథా తథా అంటే అదే అసౌ అది మా వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు సహ అస్మదీయై అతి ఈ అసౌ తీసుకొచ్చి మా వాళ్ళకి పెట్టకూడదు విభక్తి కదా అస్మదీయేహి తృతీయ బహువచనం అసౌ ప్రథమాయక వచనం కాబట్టి ఈ అసౌని ఎక్కడ పెట్టాలో తెలిసిన సోతపుత్రు శోతపుత్ర ముందు పెట్టాలి ఇడుగో కర్ణుడు ఇందు కర్ణుడిని పర్టికులర్గా చూస్తారు భీష్ముని వెళ్ళిపోతున్నాడు ద్రోణు వెళ్ళిపోతాడు ఇడుగో కర్ణుడు కూడా వెళ్ళిపోతున్నాడు కర్ణుడు దీక్ష చెవు ఇదిగో కర్ణుడు అనే అసౌ అసౌ సో ఇంకా ఇంకా ఎవళ్ళు సహ కలుపుకుని పోతున్నారు ఎవళ్ళని అస్మదీయై అతి దృష్టుమ్న ప్రభృతిభి యోధముఖ్యై దృష్టడు మొదలైన గొప్ప గొప్ప యుద్ధవీరులతో సహా వీళ్ళందరూ నీ నోట్లోకి వెళ్ళిపోతున్నారు యోధముఖ్యై అనే పదానికి విగ్రహం యోధానాం ముఖ్యై ప్రధానై వీళ్ళు దృష్టజిమ్డు మొదలైన వాళ్ళు యుద్ధ చాలా ప్రముఖులు వాళ్ళు వాళ్ళందరితో సహా నీ నోట్లోకి వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు అంటే అర్థం ఏమిటి వీళ్ళందరూ నాశిస్తారు విజయము అర్జునుడికే దక్కుతుంది అర్జునుడు ధర్మరాజు వీళ్ళెవరూ వెళ్ళట్లేదు నోట్లోకి అని చేతి వీళ్ళు మిగులుతారు అని ఆ శంకకి అకరస సమాధానం లభించినది తర్వాతి శ్లోకం కించ అది అవతారిక ఇంకా ఏమంటే అది त्वरमाना వక్ణిరణావిశతి దంష్ట్రాకరాళాని భయానకాచిద్లంతరేషు సందృశ్యంతే చూర్ణరుమాంగై ఈ శ్లోకాన్ని బీభత్సరసానికి దృష్టాంతంగా చెప్తారు రసాలు తొమ్మిది శృంగారము అలాగా అందరికీ తెలుసున్న రసాలు కరుణము హాస్యము ఇవే కాదు బీభత్సరసం కూడా ఉంటుంది బీభత్సరసం అంటే అంతా రక్తము ఎముకలు తలలు పగిలిపోవడాలు అంతా యుద్ధపు సీన్స్ చిన్నపిల్లలు చూస్తే జడుచుకుంటారు అలాంటి సీన్స్ అన్నీ చూపిస్తారు ఈ సినిమాల్లోనూ చూపిస్తారు అటుకి బీభత్స రసము అని పేరు ఆ రసం ఈ శ్లోకంలో వస్తుంది ఎనివే తే త్వరమాణాహ విశంతి దుర్యోధనుడు దుశ్శాసనుడు భీష్ముడు ద్రోణుడు కర్ణుడు మా వాళ్ళు వాళ్ళ కూడా తొందర తొందరగా మీ నోట్లో పడిపోతున్నారు మీ నోట్లో ప్రవేశిస్తున్నారు ఒక కాదు వత్రాన్ని ప్రవేశ మల్టిపుల్ మౌత్స్ అనేకములైన నోళ్లను ప్రవేశిస్తున్నారు ఎటువంటి నోళ్ళు అనుకుంటున్నారు దంష్ట్రాకరాలని కోరలతో వికృతముగా ఉన్న నోళ్ళు భయానకాని వికృతము అంటే వెగటు పుట్టిస్తాయి భయానకములు అంటే భయమును కలిగిస్తాయి అంతడా సో అటువంటి ఈ నోళ్లలో ప్రవేశిస్తున్నారు ప్రవేశిస్తే ఏమవుతారు దంతాలు కోరలు ఉన్న షార్క్ నోట్లోకి వెళ్ళే ఏమవుతుంది షార్క్ ఎప్పుడైనా చూసారా ఓ పెద్ద చేప షార్క్ నోట్లోకి వెళ్ళింది అనుకోండి వెళ్తే ఏమవుతుంది అది ఇలా కొరుకుతుంది కొరికితే ఇంత చేప రెండు ముక్కల కింద ఈ ఆ తలతో పడుతుంది మధ్యలో అంత షార్క్ నోట్లోకి పోతుంది మళ్ళీ నోరు తెరిచింది అనుకోండి షార్క్ మళ్ళీ నోరు తెరిస్తే దాని పళ్ళ మధ్యలో ఇంతకుముందు అది నవిలేసిన పెద్ద చేప యొక్క మాంసపు ముక్కలోని పళ్ళ మధ్యలో రేలాడుతో కనపడతాయి అది పరిస్థితి బీభత్సరసం షార్క్ అంటే మీకు బీభత్సం అనిపించకపోవచ్చు మనిషిని నవిలేస్తున్నట్టుగా అప్పుడు బీభత్సంగానే ఉంటుంది జాస్ ద జాస్ అని హాలీవుడ్ మూవీ ఒకటి దాంతో బోల్డ్ బీవత్సరసం బీహత్సం భయానకం రెండూ ఉంటాయి ఇక్కడ ఎక్కడ కూడా సిండా సో వీళ్ళందరూ నోట్లో ఈ భయంకరమైన నోళ్లలోకి వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతే ఏమవుతుంది కేచిత్ విలగ్నా దశనాంతరేషు సందృశ్యంతే కేచిత్తు సందృశ్యంతే అయ్యో అయ్యో కొంతమంది కనబడుతున్నారు కొంతమంది నోట్లోకి వెళ్ళిపోతున్నారు ఇంకా వెళ్ళిపోవడం వెళ్ళిపోవడం ఒకటే వెళ్ళిపోవడం ఆ మంటల్లో వెళ్ళిపోతున్నారు కానీ కొంతమంది కనబడుతున్నారు ఎందుకు కనబడుతున్నారు వాళ్ళు స్మూత్గా లోపలికి వెళ్ళిపోలేదు ఆ కూరలలో ఇరుక్కున్నారు ఆ కూరలు ఉన్నా చూసారా అక్కడ ఇరుక్కున్నారు విలగ్న విలగ్న అంటే అక్కడ ఇరుక్కుపోయారు స్మూత్గా వెళ్ళిపోతే అయిపోతుంది గొడవలేదు ఆ కూరల్లో ఇరుక్కున్నారు ఇరుక్కుంటే ఏమైంది వాళ్ళ తలకాయలని ఉత్తమాంగములు అంటే డెప్ప ఈ కోపిడి కోపిడి అంటారు అంటే శిరస్సులను కూరల్లో కటకటలాడిస్తూ నవిలు పారేశాడు ఆ తల పగిలిపోయిన తల మొక్కలు ఆ చెల్లా బ్రెయిన్ పీసెస్ ముద్దలు అవన్నీ కనుగొంటున్నాయి చూర్ణిణితై ఉత్తమాంగై ఆ కోర్న మధ్యలో తలకాయి చిక్కుకుంది చిక్కుకుంటే ఏమవుతుంది ముద్ద ముద్ద అయిపోయింది ఆ తలకాయ చూర్ణమైపోయింది ఇలా నవ్విలేసి కొంతమంది అలా కనపడుతున్నారు అయ్యో అయ్యో అని అర్జునుడు చాలా భయపడిపోతూ వెగటు కలిగించి ఇట్లా ఉన్నది భాష్యకారులు వక్రాన్ని ముఖాన్ని నోళ్లను అని అర్థం ద్వితీయ బహుచనం తే తవా నీ యొక్క అంటే తేకి తవా అని రాయాలి లేకపోతే తే అంటే సహతవుతే అదే అనుకుంటారు కొంతమంది ఈ విభక్తి జ్ఞానం లేని వాళ్ళ కోసం ఆయన రాస్తున్నారు మరొకడు సాతే తాహ ఆతే అనుకోవచ్చు ఇంకొకడు తుభ్యం తే చతుర్థి విభక్తి అనుకోవచ్చు అవేమీ కాదయ్యా తేంటే తవా షక్తి ఏకవచ్చవు అది కోసం భాష్యకారులు అలా రాస్తారు త్వర బాణా త్వరా యుక్త ఈ త్వరా అన్నది ఆకారాంత స్త్రీలింగ శబ్దం త్వరా తెలుగులో త్వరత్వర అని లేదు అదిదే త్వరత్వర అయితే తెలుగులో సంస్కృతం నుంచి తెలుగులోకి రావడంలో పెద్ద విశేషం ఏమదు ఇంకో పదం ఇంగ్లీష్ పదం ఒకటి ఉంది అది త్వర నుంచే వచ్చింది అదేమిటో తెలిసినా నేను సంస్కృతంలో చెప్తాను మీరు దానికి ఇంగ్లీష్ మీరు పట్టుకోవాలి జనరల్ క్వశ్చన్ త్వరక్ అంటే త్వరక్ అంటే ఏమిటి త్వరక్ కప్రత్యయం చేర్చాను త్వరక్ అంటే ట్రక్ అని అర్థం ఈ ట్రక్లు చాలా వేగంగా పోతూ ఉంటాయి రాత్రిపూట రోడ్డు మీద తాగేసి వాళ్ళు డ్రైవ్ చేసేస్తూ ఉంటారు త్వరకుగా పోతూ ఉంటారు త్వరగా గచ్చింది అంటే త్వరగాహ లేకపోతే త్వరకహ త్వర త్వరక్ అనే పదం అది త్వర నుంచే వచ్చింది నిజంగా సో చాలా వేగంగా పోతూ ఉంటాయి రాత్రిపూట ఆ రోడ్డం పూట ఎవడైనా చిన్న కారు వేసుకుని ఆ రోడ్డు మీదకి వెళ్తే ఈ ట్రక్కుల మధ్యన పడి నలిగిపోతారు ఎందుకంటే ఆ ట్రక్కుల పోతూనే ఉంటాయి ఎనీవే సో వీళ్ళందరూ మహావేగంగా నీ నోట్లో ప్రవేశం చేస్తున్నారు త్వరాయుక్త సంతహ విశంతి నీ నోట్లో వీళ్ళందరూ వేగం వేగంగా కంగారు పైగా ఏ కంగారు ఏం పిండి వంటలు ఏమైనా ఉన్నాయా అక్కడ ఆ నోట్లోనూ అయినా సరే కాలం యొక్క ప్రభావం ఒకటి ఆ కాలము లాగిస్తుంటే వేగంగా నోట్లో ప్రవేశిస్తున్నారు కిం విశిష్టాన్ని ముఖాన్ని ఆ ముఖములు ఎలా ఉన్నాయండి ఏమైనా కొంత వర్ణన ఏమైనా ఉందా ముఖానికి ఉంది ఏమిటి వర్ణన దంష్ట్రాకరాలని అది ఒక ఒక విశేషం ఇంకో విశేషం ఏమిటి భయానకాని భయంకరాణి భయమును గొల్పే ోళ్ళు వాటిల్లో వాట్లను ప్రవేశిస్తున్నారు కించ ఇంకా ఏమంటే ఇంకా ఉంది రెండో పాదం రెండో రెండో అర్ధ భాగం పాదం కాదు సెకండ్ హాఫ్ ఆఫ్ ది లర్స్ కేచిత్ అంటే కొందరు ముఖాని ప్రవిష్టానం మధ్యే కొందరంటే ఏ కొందరు ఆ నోళ్లలో ప్రవేశించిన వారిలో కొందరు ఓ వందమంది నోళ్లలో ప్రవేశించేస్తే ఓ ఇద్దరు ముగ్గురో ఇక్కడ ఈ కూరలకి ఇంకో ఇద్దరు ముగ్గురు ఈ కూరలకి ఇరుక్కుపోయి ఆ కూరలకి తగులుకుని ఇరుక్కుపోయి ఉన్నారు వాళ్ళనమాట విలగ్నా విల అంటే తగులుకొని ఉన్నారు తగులుకొని ఉన్నారు ఎక్కడ దశనాంతరేషు దాంతరేషు ఒక కూరకి ఇంకొక కూరకి ఇటు నుంచో కూర ఇటు నుంచో కూర ఈ కూరలకి మధ్యన గ్యాప్స్ ఉంటాయి ఆ గ్యాప్ల్లో తగులుకొని ఇటు బయటికి రాదు అటు లోపలికి పోరు అలా తగులుకొని ఉన్నారు ఎలా తగులుకున్నారు కంటే వీళ్ళు మాంసమివ భక్షితం అని శంకరులు దృష్టాంతం హటిచ్చారు మాంసం తిన్నవాడికి ఈ పళ్ళ మధ్యన మాంసపు మొక్కలు ఇరుక్కుంటాయి మనిషికి కానీ మనిషి మీకు అంత అనుకూలం కాకపోతే షార్క్ అదో పెద్ద చేపని బట్టి మింగి నవిలిందనుకోండి దాని పళ్ళ ఇంకా ఆ చేప యొక్క శరీరావయవాలు భాగాలు ఇరుక్కుని వేలాడుతూ ఉంటాయి అది దృష్టాంతం అలా ఇరుక్కున్నారు వీళ్ళు సందృశ్యంతే ఉపల్యంతే అదిగో కనపడుతున్నారు స్పష్టంగా కనపడుతున్నారు ఎలా కనపడుతున్నారండి చూర్ణితై చూర్ణీకృతై ఉత్తమాంగై శిరోభి చూర్ణమైపోయినా అంటే ముద్దగా నలకొట్టబడిన ఉత్తమాంగములు ఉత్తమాంగము అంటే శిరస్సు అంటే ఈ దేహంలో అన్ని అవయవాల్లో గొప్ప అవయవం ఇదేనే అభిప్రాయం అది ఉత్తమాంగము అని అభిప్రాయం ఆ శిరస్సులు ముద్ద ముద్దల కింద అయిపోయి బ్రెయిన్ అంతా కూడా నలిగిపోయి ఆ కోర్ల మధ్యన కనబడుతున్నారు నాకు అని అర్జునుడు మంచి శ్లోకం మంచిదంటే బీభత్సరస శ్లోకం మంచి ఉంది తర్వాత యథా నదీనా బహవోంబు మేఘా సముద్రమేవాముఖాద్రవంతీ తథాతవామీ నరలోకవీరా విశంది వక్ణ్యభిజ్వలంతి వీళ్ళు నోళ్లలో ప్రవేశిస్తున్నారు కదా ఎలా ప్రవేశిస్తున్నారు ఓ దృష్టాంతం అవతారిక కథం ప్రవిశంది ముఖాని ఇత్యాహా ఆ నోళ్లలోకి ఎలా ప్రవేశిస్తున్నారు అని ప్రశ్న వేసుకుంటే దానికి సమాధానం చెప్తున్నారు తర్వాత శ్లోకంలో ఎలా ప్రవేశిస్తున్నారంటే మీరు చూడండి ఈ రాజమండ్రి దగ్గరికి వెళ్ళారనుకోండి గోదావరి రాజమండ్రి దాకా వచ్చి అక్కడ ఏడు పాయలుగా విడిపోతుంది అది మీకు ఎక్కడ కనపడతాయి ఏ పాయకి ఆ పాయ మీరు అలా లెక్క కనపడవు దాని అన్నిటినీ ఎలా విడిపోతున్నాయో మీరు చూడాలనుకుంటే హెలికాప్టరో విమానమో ఎక్కి వెళ్ళాలి ఇక్కడి నుంచి రాజమండ్రి విమానం మీద వెళ్ళేప్పుడు ఆ కిటికీ దగ్గర కూర్చొని జాగ్రత్తగా పరిశీలిస్తే అదృష్టం బాగుండి అటువైపు ఆ విమానం వెళ్తే చూడచ్చు పైనుంచి ఆ చూడడం చూడడం దీన్ని బర్డ్స్ ఐన్ యూ అంటారు విహంగమ దృష్టి ఆకాశంలో పైకి వెళ్ళి చూడాలి చూస్తే ఈ నది నది ఇలా నిటారుగా ఉండదు ఇలా వంకర టెంకర్లు తిరుగుతూ వస్తుంది అక్కడ వచ్చి సడన్గా రెండు ముక్కలు అవుతుంది ఓ ముక్క మళ్ళీ ఇంకో రెండు అవుతుంది ఈ ముక్క ఇంకో రెండు అవుతుంది అలాగా టక టక టక ఏడు ముక్కలు కనపడతాయి ఏడు ముక్కలు వెళ్ళి సముద్రంలో పడుతూ ఉంటాయి అంతా మీరు చూడొచ్చు న్యూయార్క్ ఎయిర్పోర్ట్లోకి వెళ్తుంటే విమానం జాగ్రత్తగా పరిశీలిస్తే ఒకవైపు నుంచి ఈస్ట్ రివరు ఇంకోవైపు నుంచి హట్సన్ రివరు వచ్చి ఆ సముద్రంలో పడుతున్నట్లుగా మీరు చూడొచ్చు సో అలాంటి దృష్టిని ఒకదాన్ని మీరు భావన చేసుకోవాలి ఇక్కడ నదులు అనేక నదులు అంటే లేకపోతే ఒకే నది యొక్క ఎక్కువ పాయలు ఆరేడు పాయలు అవన్నీ మంచి వేగంగా ప్రవహిస్తూ ఉన్నటువంటి నదీ ప్రవాహములు ఇవన్నీ ఒకే వైపు ప్రవహిస్తాయి ఒకటి టూ ఒకటూ అలా ప్రవహించవు అన్నీ ఒకవైపే అన్నీ తూర్పు వైపే ఈ రాజమండ్రి దగ్గర ఉన్న ఏడు పాయలు తూర్పుకే పోతాయి ఆ తూర్పుకు వెళ్ళి ఆ తూర్పు సముద్రంలో పడతాయి వెళ్ళి అభిముఖంగా పరుగులు తీసి దాంట్లో పడిపోతాయి వెళ్ళి అదేవిధంగా ఈ రాజులు వీళ్ళ సైన్యాలు పాండవుల వైపు నుంచి రాజులు సైన్యాలు కౌరవుల వైపు నుంచి రాజులు సైన్యాలు అందరిది ఒకటే దారి ఆ దారి ఏమిటంటే విరాట్ పురుషుని యొక్క నోళ్ళు ఆ నోళ్లలో పడిపోయి కలిసిపోయి దాంట్లో మెర్జైపోయి నామ రూపాలు లేకుండా అయిపోతున్నా నామో నిషా నహి హై అన్నట్టుగా అయిపోతున్నారు అని శ్లోకం యథా నదీనా బహవహ అంబువేగా జల ప్రవాహములు మహావేగంగా ప్రవహించే ప్రవాహములు అనేకములు సముద్రం వైపే ప్రవహిస్తూ సముద్రంలోనే పడిపోతాయి అదేవిధంగా ఈ రాజులు ఈ వీరులు కూడా మీ నోళ్లలో ప్రవేశించేసి నోళ్లలో కలిసిపోతున్నారు ఎటువంటి నోళ్ళు బాగా మంటలు మండుతున్న నోళ్లలో ప్రవేశించి కలిసిపోతున్నారు భాష్యం యథా నదీనాం స్రవంతీనాం అంటే జలజలజల ప్రవహించే నదుల యొక్క నీటి వేగములు అని అర్థం అనే బహవహ అనేకే అనేకములైన ప్రవాహములు అనేకే అది సర్వనామ ఏకశబ్దం సర్వనామ కాబట్టి అనేకే అని ఎలా వస్తుంది అంబునాం వేగా అంబు వేగా త్వరా విశేష జలముల యొక్క వేగములు వేగము తొందర తొందరగా పరుగులు తీస్తోంది మీరు అయితే దాంట్లో తేడాలు ఉంటాయి కొన్ని మరీ వేగంగా పరుగులు తీస్తాయి కొన్ని కొంచెం థాతీగా పరుగులు తీస్తాయి ఆ వేర్వేరు వేగములతో ఈ జలప్రవాహాలన్నీ నదీ జల వెళ్ళి సముద్రంలో పడుతూ ఉంటాయి సముద్రమేవా అభిముఖా ప్రతిముఖా ద్రవంతి ప్రవిశంతి సముద్రం పరుగులు తీస్తూ ఈ నదులన్నీ వెళ్ళి సముద్రంలోనే పడిపోతాయి యథా దృష్టాంతం ఇది తథా తద్వత్ సరిగ్గా అదే విధంగా తవా అంటే నీ యొక్క నీ యొక్క ఏమిటి నీ యొక్క మక్ాణి మోళ్ళు ఆ తర్వాత వస్తుంది ఆ తర్వాత వస్తుంది అమీ వీళ్ళు వీళ్ళంటే ఎవరుండే భీష్మాదయ భీష్ముడు మొదలైన వాళ్ళు భీష్ముడు ద్రోణుడు ఎట్సెట్రా ఎవరు వీళ్ళు నరలోకమీరాహ మనుష్యలోకశూరా మానవ జాతికే సూరులైనటువంటి క్షత్రియ వీరులు వీళ్ళందరూ కూడా వీళ్ళు నీ నోళ్లలో ప్రవేశిస్తు విశంతి ప్రవేశిస్తున్నారు వీటిని వక్ాణీ నోళ్లను ప్రవేశిస్తున్నారు ఎటువంటి నోళ్ళు అభివిజ్వలంతి ప్రకాశమానాని ఈ విజ్వలంతి అనుసర దీర్ఘం కాదు హ్రస్వం అది ధాతు కాదు భవత భవంతి అలా కాదు జ్వలత్ జ్వలతీ జ్వలంతి వ్రా్రానికి బహువచ వ్రానికి విశేషం వ్రాణి ద్వితీయ బహువచనం జ్వలంతి అది కూడా ద్వితీయ బహువచనం జ్వలత్ జ్వలతీ జ్వలంతి శబ్దమంజరి శబ్దాలు వచ్చింటే స్పష్టంగా వస్తుంది దధత్ దీ దీ అని ఒక శబ్దం ఒకటి ఉంది శబ్దం అని చెట్లు ఆ మోస్తం అంటే మీరు జ్వలంతి అంటే ఏదో భవతీ భవత భవంతి ప్రథమ పురుష బహువచనం అనుకుని భ్రమపడతారేమో అలా భ్రమపడకండి అది ధాతువు కాదుది ద్వితీయ బహువచనం నపుంసకలింగ శబ్దము వక్ాని అనేదానికి విశేషణము అని గుర్తు చేస్తున్నాను చేత శంకరులు కూడా ప్రకాశమానాన్ని అని అర్థం వేసారు అంటే బాగా మంటలు మండుతున్న నీ వాళ్ళను ఈ వీరులందరూ కూడా ప్రవేశిస్తున్నారు ఇది ఈ దృష్టి ఈ కథ కథ అంటే వర్ణన ఇది మీనింగ్ఫుల్ వర్ణన ఎందుకంటే మీరు ఆలోచించండి అందరూ ప్రవేశిస్తున్నారు అందరూ ఎవళ్ళందరూ అందరూ మీరు లెక్కేసుకోండి మీరు మహాపురుషులు లోకంలో ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉన్నారు కదా వాళ్ళందరూ ప్రవేశిస్తున్నారు ఇప్పుడు రొనాల్డ్ రీగన్ ద గ్రేట్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఎక్కడున్నారు వారు ప్రవేశించి ఆల్రెడీ ప్రవేశించేశారు లేరు ఇప్పుడు సిట్ ఒకటే ఎవరు లేరు ఇందిరాగాంధీ ఆవిడే ప్రవేశించేశారు లేరు రాజీవ్ గాంధీ గారు ఆయన ప్రవేశించేశారు లాల్ బహదూర్ శాస్త్రి గారు ఆయన ప్రవేశం చేశారు నందా గారు అయినా ప్రవేశం చేశారు మహాత్మా గాంధీ గారు అయినా ప్రవేశం చేశారు అందరూ ప్రవేశం చేశారు మిగతా వాళ్ళు వీళ్ళు ప్రవేశం చేసుకున్నారు హడావిడి హడావిడిగా ప్రవేశం చేసుకున్నారు బర్త్డే పార్టీలు చేసుకుంటారు చూసారా బర్త్డే పార్టీ కాదు డెర్త్డే పార్టీ ఆ వేగంగా ఆ ప్రవాహంలో ఆ కాలపురుషుని యొక్క నోట్లో ప్రవేశించే హడావిల్లో చిన్న పార్టీ మధ్యలో అందరూ ప్రవేశించేస్తున్నారు ఎవడు మిగిలివాడు ఎవడు వేడు అది ఈ వర్ణన యొక్క తాత్వికమైన సందేశం ఓకే మనం మళ్ళీ కంటిన్యూ చేద్దాం ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణ పూర్ణ